శంఖంతో పూజిస్తారు శివుణ్ణి పూజించడానికి ఉపయోగించే శంఖాన్ని ముందు పూజిస్తారు ఆ శంఖం పెట్టుకుందుకు ఓ పీఠం ఒకటి ఉంటుంది కదా శంఖ ఎందుకంటే శంఖము ఇట్ ఈస్ నాట్ ఫ్లాట్ సర్ఫేస్ ఏమి అంటే ఎక్కడ పెడితే అక్కడ పెడితే అది ఇటు ఊబిసలాటగా ఉంటుంది స్థిరంగా కూర్చోలేదండి అందుకోసం ఒక సర్క్యులర్ ప్లేట్ లాగా ఒకటి ఉంటుంది దానికి మూడు కాళ్ళు ఉన్న చిన్న పీఠం ఒకటి ఉంటుంది దాని మీద ఈ శంఖం పర్ఫెక్ట్గా కూర్చుంటుంది దానికి శంఖ పేరు ఈ శంఖ పూజ చేస్తారు శంఖ పీఠం ఆవాహయామి స్థాపయామి పూజేయా అంటే శంఖపీఠానికి పూజ ఉంటుంది సో శంఖ పూజ తర్వాత శంఖానికి పూజ ఆ తర్వాత శంఖంతో శివునికి పూజ సో కర్మ అంటే అలాగే వ్యాప్తి చెందుతూ ఉంటుంది శంఖానికి తర్వాత ప్రయాణ ఆరంభంలో క్షత్రియ వీరులు వాళ్ళు శంఖాన్ని శంఖనాదం చేసి ప్రయాణాన్ని ఆరంభిస్తారు ఇక్కడ మంగళవాద్యం కింద పరిగణిస్తారు ఇక్కడ యుద్ధం ఆరంభం చేసుకున్నాం గనక యుద్ధంలో మనకి మంగళము క్షత్రియ వీరులకి సింహనాదము వంటికే శంఖనాదము కూడా సో ప్రతి వాడుస్ వన్ కాన్ ఎలా వీరులందరి దగ్గర శంఖాలు ఆ శంఖాలకి పేర్లు కూడా పెట్టుకుంటాయి ఎవరి శంఖానికి వాళ్ళకు పేరు శంఖానికి పేరుంటుంది ధనస్సుకి కొన్ని సందర్భాల్లో కొన్ని పిల్లలకి వాటికి పేర్లు పెట్టుకున్నట్టుగా వాళ్ళు ఈ సాధన సామగ్రికి పేరు పెట్టుకు భీష్ముడు శంఖాన్ని పూజించాడు సహసంత సబ్దస్లో భీష్ శంఖాన్ని పూజించడో ఇట్స్ సిగ్నల్ టువ్రీ బీస్ ప్రతివాడు శంఖాన్ని సో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారనుకోండి ఎవరూ మాట్లాడటం ఈ లోపల ఒకడు మాట్లాడడం మొదలుపెట్టాడు అనుకోండి ఇంకా అందరూ మాట్లాడుకోవడం జరిగింది సో ఆ డిసిప్లిన్ వాటి చేస్తే ఇట్ కమ్స్ సో ఎప్పుడైతే భీష్ముడే సింహనాదం చేసే శంఖాన్ని గురిస్తే ఇంక మిగిలిన వాళ్ళు రెడీగా ఉన్నారు ఈ బ్యాండ్ గ్రూప్ ఉంటుంది ఈ ఆర్మీ బ్యాండ్ గ్రూప్ వాళ్ళు పాపం అలా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు భీష్ముడు ఎప్పుడైతే శంఖనాథం చేశాడో ఇంకా వాళ్ళకి పట్టపగ్గాలు లేవంటే వాళ్ళు మహోత్సాహంతో బ్యాండ్ని వాయించటం ప్రారంభించారు ప్రతివాడు తను తన శంఖాన్ని బయటికి తీసి ఓదటం ప్రారంభించారు శంఖాహేర్యర్యులని వాయిస్తున్నారు పనవ ఆనక గోముఖాహ ఆనక అంటే ఆనక్ ఈనాటికి కూడా ఆనక్ దాన్ని డ్రమ్ అంటారు ఇలా రెండు కచ్చలతోటి నెలలో వేలాడి తీసుకుని వాయించేటువంటి దాన్ని డ్రమ్ అంటారు ఆనక్ పదంతో ఇప్పటికే వాడతారు ఇక పనవా అంటే డోలు తెలుగు పదాలు దొరకడం కష్టం సో బేరీ బేరీకి తెలుగు పదేరి అంటే బెరి పెద్దది ఉంటుంది డమ్మని అలా ఒక్క కట్టెతో వాయిస్తారు డ్రమ్ అంటే మెడలో వేసుకుని రెండు కట్టెలతోటి వాయిస్తారు ఇక పనవ డోలు డోలుని కట్టుతోటి వాయించవచ్చు చేతులతోటి కూడా వేళ్లతోటి కూడా వాయించవచ్చు అది డోలు యొక్క సో ఆనక్క అంటే మధ్యలా అని కూడా చెప్పచ్చు బహుశా సో వాట్ ఎవరి ఇట్ ఈస్ యా మృదంగ డోలు మృదంగము ఆనకం ఆనక్క అంటే మృదంగ ఇంకా గోముఖ గోముఖ అంటే కొమ్ము బూర ఇలా ఇలా కొమ్ములాగా ఉండి బూరాలు చూసుకొని ఊపుతారన్నమాట సో అవి వాటిని వాయిస్తున్నారు సహసా ఏవా అంటే వెను వెంటనే క్షణం కూడా ఆలస్యం లేకుండా అందరూ ఈ ఈ వాద్యధ్వనులను చేయటం ప్రారంభించారు అభ్యసాన్ని అంతా కొట్టడం ప్రారంభించారు దోళ్ళని మృదంగాలని మధ్య భేరీలని తర్వాత శంఖాలని పూర్తిస్తున్నారు ఈ రకంగా ఎవడి దగ్గర నుండేటువంటి వాద్య ధ్వని వాద్యాన్ని వాడు ప్రారంభిస్తే ఒక పెద్ద శబ్దం పుట్టింది సహా శబ్ద పెద్ద శబ్దం బయలుదేరింది ఆ శబ్దం ఎలా ఉందంటే తుమూల అభవత్ ఈ తుమూల అనే శబ్దము సంస్కృత పదం దానికి స్పష్టమైన తెలుగు అనువాదం కష్టం సో తుమూలమైన ధ్వని అని అనేస్తారు అంటే చాలా పెద్ద నాయిస్సు ఉంటుంది నాయిస్ అనమాట పెద్ద నాయిస్సు ఉంటుంది కానీ ఏ శబ్దము క్లియర్ కట్గా స్పష్టంగా విడదీసి ఉండదు అన్నీ కలిసిపోయి కలగాపులకంగా పెద్ద ధ్వని భయం ఆ ధ్వనిలో ఇదిగో ఇది ఈ శబ్దము ఇది ఈ శబ్దము అని మీరు స్పష్టంగా వివేకం ఉండడానికి అవకాశం అటువంటి ధ్వని ధ్వని ఇప్పుడు మార్కెట్ ప్లేస్కి వెళ్ళారనుకోండి పెద్ద ధ్వని ఉంటుంది కానీ ఆ ధ్వనిలో ఇండివిజువల్ సౌండ్స్ నిస్టింగ్విష్ చేయడానికి అవకాశం అటువంటి తుముల ధ్వని ఆరంభమైంది సో గీతాచార్యుడు ఆ సందర్భంలో గీతను ఉపదేశిస్తాడు సో దట్ ఈస్ కాబట్టి గీతోపదేశం అంటే మనకు ఉన్న తీరిపోయి రిటైర్మెంట్ అయిపోయి ఇన్సూరెన్స్లో అన్ని ఫినిష్ చేసేసుకుని సో తర్వాత కమిషన్స్ అన్నీ కూడా సెటిల్ చేసేసుకుని అప్పుడు ఏ హృషికేశ్ వెళ్ళిపోయి అప్పుడు గీత చదువుకోవాలి అని అనుకుంటే పొరపాటు ఎందుకంటే అలాంటి పూర్తిగా అన్ని అన్ని బాధ్యతలు తీరిపోయాయి అనే స్థితి రాదు మీరు వస్తుందని అనుకుంటారు ఎప్పటికీ రాదు సముద్రంలో తరంగాలు ఆగిపోతే స్నానం చేయడం అలాంటిదో ఈ అన్ని పరిస్థితులు చక్క పెట్టుకున్న తర్వాత మేమేమో భగవద్గీత చదువుకుంటాము అన్నది అలాంటి పరిస్థితి కాబట్టి సో ఈ ఈ ఒడిదుడుకులు సంసారానికి సంబంధించిన ఒడిదుడుకులు అలా ఉంటూనే ఉంటాయి అవి ఎప్పటికీ తీరివికవు వాటిని వాటి విషయంలో మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటాం మనం ఇప్పుడే ఈనాడే ఇప్పుడే మనం ఆత్మ రూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇంట్లో తుముల ధ్వని ఉంటుంది ఇంట్లో భార్య భార్య కానీ భర్త కానీ వాటెవర్ సో ఆమె ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది ఏమిటండీ ప్రతిరోజు క్లాస్ అయినా ఉండపనిషత్తు ఫస్ట్ షో సినిమాకి వెళ్దామంటే ఏ దేనికి లేదు మనవాడిని ఆడిద్దామంటే లేదు మన మనవాళ్ళు ఒకళ్ళు మనవాళ్ళు పెద్ద సమస్య మనవాళ్ళు మనవర సో కొడుకులు అయిపోయారు కూతుళ్ళు అయిపోయారు ఇంక మనవాళ్ళు వస్తారు మనవాళ్ళతో పెట్టి కూర్చుంటే ఇంక ఏ పనే ఉండదు అదే సరిపడుతుంది సో ఈ విధంగా తర్వాత ఈ బంధుత్వాలు ఉంటాయి అవి జీవితం ఆరంభంలో అరడగని బంధుత్వాలు ఉంటాయి జీవితం ఒక స్టేజ్ వచ్చేప్పటికీ అరవై బంధుత్వాలు మనం చేయాల్సినవో అరవయో వందో పెళ్లిళ్ళు అన్నింటికి మనం వెళ్లాల్సి ఉంటుంది సంవత్సరంలో ఆరు మాసాలు వరుసగా ఉంటాయి పెళ్లిళ్ళు సీజన్ వచ్చిందంటే ఎవేవో పెళ్ళిళ్ళు ప్రతి పెళ్లికి వెళ్ళి ఒకసారి అక్షతలు వేసి ఒక పూట భోజనం చేసి వస్తే ఆ విధంగా సంవత్సరంలో సుమారు ఒక వంద రోజులు ఆ పని మీద గడిపికి వ్యవహారాల యొక్క దుమారము చాలా పెద్ద దుమారం అదే ఇంట్లో ఈ మనవళ్ళు కొడుకులు కోరాళ్ళు భావమరుగులు వీళ్ళు పెట్టేటువంటి గోడ ఇంత అంత కాదు వీళ్ళు లేవతీసే సమస్యలు వాటి వల్ల ఉదయించే రాగద్వేషముల యొక్క ఆ దుమారం ఉన్నదే గాలి దుమారం కంటే పెద్ద దుమారం కాబట్టి అదంతా చలారిన తర్వాత అన్ని పరిస్థితులు చక్క పెట్టుకుని ఆ తర్వాత ఏదో మేము అధ్యయనం చేస్తాము అంటే ఈ లోపల అన్ని చేయిజారిపోతాయి సో అలాంటి పొరపాటు ఎన్నడూ చేయకూడదు శ్రీకృష్ణుడు అర్జునుడు వాళ్ళు ఈ తుముల ధ్వని ఈ పెద్ద నాయిస్ మధ్యలో కూర్చొని వాళ్ళు అధ్యయనం చేసుకుంటారు వాళ్ళకి అక్కడ హాల్ లేదు ఫ్యాన్ లేదు ఎయిర్ కండిషన్స్ లేవు ఏమీ లేవు ఉన్నవి రెండే ఉన్నాయి ఒకటి చదువు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస అంటే జ్ఞానమునందు పెద్ద సహత ఉన్నటువంటి విద్యార్థి అద్భుతం విద్యార్థి జిజ్ఞాసు ఉన్నప్పుడు జ్ఞానాన్ని అందజేయాలి అనే ఉత్సాహం కలిగిన ఆచార్యుడు జగద్గురు సరైన గురుష్యుడు ఉ గురువు శిష్యుడు ఉంటే ఇంకా అది ఏ అది ఏ స్థానము లెక్కలోకి రాదు ఏ స్థానంలోనైనా సరే ఉపదేశాన్ని చేయటానికి అవకాశం ఏ కాలంలోనైనా సరే ఉపదేశాన్ని చేయటానికి అవకాశం ఏ పరిస్థితులలోనైనా సరే ఉపదేశానికి అవకాశం సో ఇది జీవితంలో ఇది ఒక పెద్ద అనుభవం మీకు నేను ులు ఈ రెండూ ఉండాలి చదువు సాగటానికి మిగతావి ఏవి కూడా మీరు అసలు చింత చేయాల్సిన పనే లేదు అన్నీ సెటరేట్ అయిపోతాయి ఇది నేను అనుభవంతో నేను చెప్తున్న మాట సో మహాత్ములు ఆశ్రమాలని కట్టరు మహాత్ముల చుట్టూ ఆశ్రమాలు నిర్మాణం అవుతుంది సో నేను అల్లల్లలో భగవద్గీత పాఠం చెప్తూ పాఠం చూపుతుంటే రోజూ పాఠానికి ఒక ఆయన వస్తూ ఉండేవారు ఆయన ఒకసారి స్వామిజీ ఈరోజు సాయంకాలం మీరు నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వాలి అంటే సరే రోజు పాఠం అనికొచ్చి ఆయన ఆ మాట అంటే మరి ఓకే వెటర్స్ సీ వాట్ వాట్ హ్యాపన్స్ ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే సరే ఆయనతోటి ఆయన రమ్మంటే వెళ్ళారు వెళ్ళేప్పటికీ ఆయన ఒక హాల్ ఒకటి నిర్మాణం చేసేసి పెట్టారు అప్పటికే మీరు ఈ పైన పాఠాలు ఈ హాల్లో చెప్పండి అంటే నేను అన్నాను ఈ హాల్ ఎవరిదండి అంటే మందేనండి మనదే అంటే మనదంటే అర్థం ఏంటి అంటే మీదే మనం మీదే అనుకోండి అదే మనకి హాల్ ఇంత హాల్స్ వేపుడు కట్టారుంటే ఈ మధ్యనే కట్టాం సో అలాగే ఈ స్థానం కూడా అంటే ఇది కూడా నేను ప్లాన్ చేసింది కాదు ప్లాన్ చేయకపోవడమే కాదు నేను చాలా నెగిటివ్గా కూడా ముందు దీన్ని హ్యాండిల్ చేశాను ఆ తర్వాత కాలంలో ఇంకా మనం నెగిటివ్గా ఉంటే బాగుండదని నేను పాజిటివ్ అప్రోచ్ వచ్చాను తప్పిస్తే ముందైతే మీరు పాఠం ఇక్కడ చెప్పండి చెప్పుకోండి మీరు దీన్ని ఉపయోగించుకుంటే ఇక్కడ మీరు పాఠం చెప్పుకోండి అని వాళ్ళు ఆ బిల్డర్స్ పది లక్షలు పదిహేను లక్షల్లో ఉండి దీని కాస్ట్ అన్నాడు ఆ కాస్ట్ని వాళ్ళు వదులుకొని మన పాఠం చెప్పుకోమని నాకు నాకు చెప్తే నేను అన్నాను వాళ్ళు చూపించారు ప్లేస్ ఇంకా రూఫ్ పడలేదు నేనున్నాను మాకు పాఠం చెప్పినందుకు చోటు ఉందిలేండి మీరు మామూలుగా రూఫ్ వేసుకుని రూమ్స్ కింద కట్టుకుని మీరు దాన్ని పోర్షన్ కింద అమ్ముకోండి విఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను వాళ్ళతో అంటే అలా కాదు స్వామీజీ మీరు తీసుకోవాలి అని వాళ్ళు నేను వద్దంటుంటే నాకు ఇచ్చారు సో నాకు ఇచ్చారంటే మనందరికీ ఇచ్చారని అభిప్రాయం కాబట్టి ఆశ్రమాలు కట్టి ఆ తర్వాత దాంట్లో పాఠం చెప్తామని కొంతమంది ప్రయత్నం చేస్తారు మీరు గమనించడం లేదు ఒక పెద్ద ఆశ్రమం ఒకటి ఉంది కాకినాడలో ఆశ్రమాన్ని ఎందుకు కట్టారంటే బైలాసో రాసుకుంటారు ఇది ఆశ్రమం కట్టి దానికి ఒక కమిటీ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అన్నీ ఉంటాయి అవసరమే కూడా ఒకప్పుడు అవసరమే కదా మనకి ఉన్నాయి దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది ఆర్ నీటెడ్ బట్ ఆశ్రమం అంతా కట్టి ఇప్పుడు అక్కడ కుట్టు మిషన్లు నేర్పే సంస్థ నడిపిస్తున్నారు దాంట్లో ఎందుకంటే పాఠం చెప్పేవాడు లేడు చదివేవాడు లేడు ఈ రెండు ఈ ద్రష్ట దృశ్యము రెండు ఏక వచ్చి ఏకకాలంలో విలీనవుతాయని మేము వేదాంతంలో చూస్తూ ఉంటాం ద్ర ఉండి ద్రష్ట లేకపోవడము ద్రష్ట ఉండి దృశ్యం లేకపోవడము ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ లాజికల్ ఫ్యాలసీ అలా ఉండదు ఎప్పుడు అది అసంభవం ద్రష్టు ఉంటే దృశ్యం ఉంటుంది దృశ్యం ఉంటే ద్రష్టు ఉంటాడు ఈ ఆచార్యుడు శిష్యుడి యొక్క పరిస్థితి కూడా అదే ఆచార్యుడు ఉన్నాడండి శిష్యుడు లేడంటే ఇట్ ఈస్ ఎన్ ఇన్కన్సిస్టెన్సీ అలా ఉండదు అక్కడ శిష్యుడు ఉన్నాడు కానీ ఆచార్యుడు లేడు చాలామంది అంటారు మాకు చదువుకోవాలని ఉందండి చెప్పేవాడు లేడే నో యు ఆర్ మిస్టేక్ నీకు చదువుకోవాలని లేదు లేదండి మాకు చదువుకోవాలని ఉందండి అలా అనిపిస్తుంది నీకు నీకు నిజంగా చదువుకోవాలని లేదు ఒక ఆయన నాతోటి అన్నారు చాలా జిజ్ఞాసు ఉందండి నాకు వేదాంతం మీద అని అన్నారు అంటే నేను విను ఊరుకున్నాను ఎందుకే కాదలేము ఎందుకు బాబు ఆయన వేద జిజ్ఞాసు ఉందన్నారు కానీ మరోటేం కదా తప్పేముంది విను ఊరుకున్నాను ఏం మాట్లాడలేదు మళ్ళీ మొన్నడు కూడా అదే మాట అన్నారు ఈసారి కూడా విను మళ్ళీ ఆ మొన్నడు ఆ మొన్నడు అంటే ఎగ్జాక్ట్లీ మొన్నడు అని మళ్ళీ వారం రోజుల తర్వాత చాలా జిజ్ఞాసు ఉందండి అంటే నేను అన్నాను మీకు అలా అనిపిస్తుందండి అలా అనిపించినప్పుడల్లా మీరు భ్రాంతి అలా భ్రాంతి పడకండి అని చెప్పారు అంటే ఆయన ఉన్నారు ఏమిటి నాకు జిజ్ఞాస లేదంటారా లేదు మీకు జిజ్ఞాస అదేమిటండి జిజ్ఞాస లేకపోయినట్టండి నాకు తెలుసుకోవాలని ఉందండి అలా అనిపిస్తుంది మీకు అంతే ఎందుకంటే ఆయన వారానికి ఒక రోజు వచ్చేవారు క్లాసు ఆరు రోజులు ఈ పని ఉంది ఆ పని ఉందని మానేసేవారు జిజ్ఞాస ఉందని ఆయన సో జిజ్ఞాస ఉందని అనిపిస్తుంది ఏ పని లేకుండా ఉంటే మిగతా పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే గెస్ట్ కూడా లేకపోతే అప్పుడు వచ్చి కూర్చోవడం చూద్దాం అని నడుస్తున్నాను దానికి జిజ్ఞాస పేరు నో నిజానికి దర్ ఈస్ ఎ రూల్ దిస్ ఈస్ అ లా స్పిరిచువల్ లా అదేమిటంటే మీకు జ్ఞానాన్ని సంపాదించాలి ఆకాంక్ష మీలో ఉన్నప్పుడు మీకు తప్పక ఆచార్యులు లభించి తీరుతాడు దర్ ఈస్ ది లా మంట మండుతో ఉంటే ఇట్ అట్రాక్ట్స్ ఆక్సిజన్ టువర్డ్స్ మంట మండడానికి ఆక్సిజన్ కావాల్సి ఉంటుంది కదండి ఎంత ఆక్సిజన్ అవసరమో అంత ఆక్సిజను దానికి లభిస్తుంది ముందే మండ మండడానికి ముందే మొత్తం చుట్టుపక్కల పది మైళ్ళ లోపల ఉన్న ఆక్సిజన్ అంతా అక్కడికి రావాలంటే రాదు మంట మండుతుంటే ఆక్సిజన్ వస్తూ ఉంటాం అలాగే జిజ్ఞాస ఉదయించినప్పుడు ఆచార్యుడు లభిస్తాడు పాఠం లభిస్తుంది దాని దాని లా ఇట్ ది లా కనుక అర్జునునికి జిజ్ఞాస ఉదయిస్తే ఎక్కడ ఉదయించిందో అక్కడ ఆచార్యుడు ఉంటాడు అక్కడ ఉపదేశం ఉంటుంది ఆ స్థానము అది ఉపదేశానికి యోగ్యమైనదా కాదా అన్నది ది డీటెయిల్స్ ఆర్ సెకండరీ ద ప్రైమరీ రిక్వైర్మెంట్ ఏమిటంటే జిజ్ఞాస కలిగినటువంటి విద్యార్థి అటువంటి జిజ్ఞాసని మనం మన్నించి దాన్ని పరిపూర్తి చేయాలి అనేటువంటి లక్షణం కలిగిన ఆచార్యుడు ఇది ఉపదేశానికి మూలము అని అదొక గొప్ప సత్యం ఈ మోడల్ నుంచి మనకు వస్తుంది ఎందుకంటే ఇంత తుమ్ముల శబ్దము ఇంత పెద్ద నాయుస్సులో వాళ్ళు ఆ ఉపదేశాన్ని చేస్తారు నేను మెడిటేషన్ క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటాను కండక్ట్ చేసినప్పుడు ఈ శబ్దాలు ఎవో వినపడుతూ ఉంటాయి ఆ శబ్దాలు లేకుండా మనం మెడిటేషన్ చేయాలి అని వీలైనంతలో నిశ్శబ్దంగానే మనం వాతావరణం పెట్టుకుని మెడిటేషన్ చేస్తూ బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ఏవో శబ్దాలు వస్తూ ఉంటాయి నేను ఏమైనా సజెస్ట్ చేస్తానంటే ఆ వచ్చే శబ్దాలు ఉన్నప్పుడు కూడా మనం మెడిటేషన్ చేయటానికి అలవాటు చేసుకోవాలి మనస్సుకి నేను మెడిటేషన్ చేస్తున్నాను కాబట్టి ఇంట్లో ఇంకెవరు ఇటు నడవకూడదు మాట్లాడకూడదు అని ఆంక్షలు విధించి ఆ తర్వాత మెడిటేషన్లో కూర్చొని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దెబ్బలాడి అలా చేయకూడదు ఇంట్లో ఎవళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు ఎవళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అవి ముందు వినపడుతూ ఉంటాయి ఆ తర్వాత క్రమంగా వాటిని ఉపేక్ష చేయటం అలవాటు చేసుకుంటాం మనస్సుకు నేర్పుతాం దట్ ఈజ్ మెడిటేషన్ మనస్సుకి ట్రైనింగ్ ఇస్తాం ఆ ట్రైనింగ్ ఇచ్చేపడికి ఏమవుతుందో తెలిసిన మీకు బాగా నిద్రపోవాలనుకున్నవాడికి ఎన్ని శబ్దాలున్నా నిద్ర ఎలా పట్టేస్తుందో అలాగే ఎన్ని శబ్దాలున్నా ఎన్ని ఆటంకాలున్నా కూడా మనస్సు ఆ ధ్యానంలో ఆ విధమైన ట్రైనింగ్ మనస్సుకి సో మనం బాహ్యాన్ని సర్దుబాటు చేస్తామని ప్రయత్నం చేయడం కంటే మనల్ని మనం ఒక కవచంగా రక్షించి దిద్దుకోవడం నేర్చుకోవాలి రోడ్డు మీద ముళ్ళు రాళ్ళు ఉంటాయి కదా అని రోడ్డంతా తుడిస్తే నేను నడుస్తాను అని అనకూడదు మనం చెప్పులు వేసుకుని నడిచి వెళ్ళిపోవాలి అదేవిధంగా అన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడే నేనేదో అధ్యయనం చేస్తాను అంటే ఇట్ విల్ నెవర్ హ్యాప్ పరిస్థితులు ఎలా ఉన్నా నా మనస్సుని నేను స్థిరం చేసుకుని ఏకాగ్రం చేసుకుని నేను అధ్యయనం చేసుకుంటాను అని ఆ విధమైన ప్రవృత్తి యాటిట్యూడ్ మనం నేర్చుకోవాలి ఒకప్పుడు పరిస్థితులు అనుకూలించిన సందర్భాలు కొన్ని ఎమర్జెన్సీలను లేక కొంచెం గడ్డు పరిస్థితులనేవి ఉంటాయి మరి ఎవరికైనా ఉండచ్చు ఆ పరిస్థితుల్లో కూడా తప్పనిసరిగా వచ్చి క్లాసులో కూర్చోవాలని నా అభిప్రాయం కాదు సామాన్యకరంగా ఎటువంటి ఆటంకాలని కూడా మనం దరిదాపులకు రానివ్వకూడదు క్లాస్ వేదాంత క్లాస్ అన్నది ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవాలి ఫస్ట్ ప్రయారిటీ ఇంకా మిగతా పెళ్లిళ్ళు పేరెంటాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేయమే మనం వేటికి అటెండ్ చేయన అనవసరం క్లబ్బులు సినిమాలు సినిమా చూడటం తప్పు కాదు క్లాసు మానేసి సినిమా చూడటం తప్పు వెళ్ళడం తప్పు కాదు క్లాసు మానేసి పెళ్ళికి వెళ్ళడం తప్పు పెళ్ళికి వెళ్ళడం అనవసరం తప్ప అనవసరం అంటే తప్పు అయితే కాదు కానీ అనవసరం నాట్ నెససరీ ఉంటే అన్ని పెళ్లిళ్ళకి మనం వెళ్తూ ఉండడం అనవసరం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటారు ఎవరో తప్పనిసరి వాళ్ళు ఎవరో ఉంటారు మరి మనం బుసం మీద కడుగా వేసుకు వెళుతూ ఉండడం నక్షత్రం వేస్తూ ఉండడం వాళ్ళు దండం పెట్టకపోయినా ఇదంతా అనవసరం మాట్లాడదాన్ని సో ఏదో అత్యవసరమైన దానికి సో ప్రయారిటీస్లో అధ్యయనము దట్ ఈస్ ది ఫస్ట్ ప్రయారిటీ వెరీ ఫస్ట్ ప్రయారిటీ అలాగే మన స్పిరిచువల్ డిసిప్లిన్ ఉంటుంది రోజు ఏదో పూజ చేసుకుంటారు కొంతమంది ధ్యానం కొంతమంది చేస్తారు సో వాటికి ఫస్ట్ ప్రయారిటీలో ఉంటాయి అప్పుడప్పుడు స్కిప్ చేయడం తప్పేం కాదు స్కిప్ చేస్తే అది అపరాధం కాదు అదేం ప్రమాదం కాదు కానీ డిసిప్లిన్ మనమే మెయింటైన్ చేసుకుంటే మనకే ఉపయోగం దట్ ఇన్నర్ గ్రోత్ దట్ అంతరంగంలో ఒక శుద్ధి నిర్మాణం అవుతుంది టెన్షన్ లేకుండా పోతుంది ఒక ప్రసన్నత ఏర్పడుతుంది మనం అనుకున్న పని మనం చేసే అనుకోండి ఒక ప్రసన్నత ఉంటుంది సో మన యొక్క ఆంతరంగిక అభివృద్ధి కొరకు ఒక డిసిప్లిన్ మనం పాటించాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఈ మోడల్ చక్కటి మోడల్ ఇంత పెద్ద గోళలో కూడా వాళ్ళు చక్కగా ఆత్మస్వరూపాన్ని అధ్యయనం చేయగలిగినారు ఆచార్యుడు గృహస్థే శిష్యుడు గృహస్థే అదొ గొప్ప విశేషం కాబట్టి ఆశ్రమం కూడా దీనికి ఆటంకం కాదు జ్ఞానం అన్నది అది జీవిత గీతలో చెప్పి జ్ఞానము జీవితానికి సంబంధించిన జ్ఞానం అది కాబట్టి మన నిత్య జీవితానికి ఉపయోగపడుతుంది కనుక తప్పనిసరిగా ప్రతి వాళ్ళు వయస్సుతో కానీ ఆశ్రమంతో కానీ సంబంధం లేకుండా తప్పనిసరిగా గీతను అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఒక ప్రయారిటీ దట్ ఈస్ ది మెసేజ్ మిగతా శ్లోకాలు తర్వాత క్లాస్లోకి చూద్దాము ఒకసారి భాష్యాన్ని రెండు మాటలు అంటాము ముఖ్యం మొదటి భక్తి అది మళ్ళీ వక్యం అందాము సడగాన్ని సృష్టి ప్రజాపతీన్ ధర్మం సో నేను అమ్మ చేశాను దృష్టి ప్రతి ముఖ్యం కాదు ఈలో ఉండే ప్రతి అణు కూడా పరమేశ్వరు అని తెలుసుకోవటం దట్ ఈస్ ది మెసేజ్ సో ప్రక్రియ ఇంపార్టెంట్ కాదు భగవాను మనకి మధ్యలో సంబంధాన్ని డైరెక్ట్ రి రిలేషన్షిప్ కలిపేటువంటిది ధర్మము ఆ సత్యాన్ని బోధిస్తున్నారు దానికోసం ఒక పద్ధతిలో పురాణ పద్ధతిలో సృష్టి ప్రక్రియ అని చెప్తున్నారు అంతేగాని లాగే సృష్టి జరిగింది అని జెనిసి బుక్ ఆఫ్ జెనిసిస్ అంటో పట్టుదలన్నమాట సో సహా ఆ పరమేశ్వరుడు ఏ పరమేశ్వరు చెప్ సో సర్వ జగత్కారణుడైన పరమేశ్వరుడు అంటే తనకంటే భిన్నంగా ఉన్నటువంటి జగత్తును సృష్టించి లేక తన నుండి జగత్తుని వెలయింపజేసినా అని అనే మీమాంసే అది ఆ విషయాన్ని మగవే రూపంగా ప్రకటమై ఉన్నాడు సుమాంస దాని సందర్భంలో చెప్తారు ప్రస్తుతానికి సృష్టి అంటే అంతే అదే అర్థం మేనిఫెస్టేషన్కే సృష్టి అని పేరు సో అదంతా కూడా పక్కన పెట్టి ముందుకు తీసుకువెళ్తున్నారు విషయాన్ని ఇదం జగత్తు సృష్ ఈ జగత్తును సృష్టించి సృష్టించిన జగత్తుని పాలించటం కూడా భగవంతుని యొక్క ధర్మమే సృష్టించేవాడు ఒక అయినాను పాలించేవాడు మరొక ఆయన మీరు అనుకోకూడదు అది పద్ధతి కాదు అది ఈ పురాణ గాథలలో ఈ రకమైనటువంటి ఒక ఒక ఒపీనియన్ ఒకటి సమాజంలో బాగా దృఢంగా నిర్మాణమై ఉన్నది సో దానికి దాన్ని ఖండించి పాఠం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకోసం నేను చెప్తున్నాను అలాగా ఒక ఆయన సృష్టిస్తాడు ఇంకో ఆయన ఏమో రక్షిస్తాడు మరో ఆయన ఉపసంహారం చేస్తాడు ఈయన ఈ ఊళ్ళో ఈ ఈ డిస్టిక్లో ఈయన ఉంటాడు ఆ డిస్టిక్లో ఆయన ఉంటాడు ఇట్స్ నాట్ లైక్ దాట్ ఒకే పరమేశ్వరుడు సృష్టించి పాలించి ఉపసంహరిస్తాడు ఆయనే అన్ని పనులు ఒకే పరమేశ్వరుడు చేస్తాడు కాబట్టి దిస్ పాయింట్ ఒకటి మనసులో క్లియర్గా ఉంటుంది తస్య స్థితిని చికీర్షు ఆ జగత్తుని పాలించుట రక్షించుట పాలించుట దాన్ని నిలబెట్టుట అని అర్థం సో దానికి స్థితిని చేయగోరి చికీర్షు అంటే చేయగోరి ఆ భగవానుడు అప్పుడు ఆయన ఏం చేశాడు మరీచ్యాదీన్ అగ్రే సృష్ ఇప్పుడు సృష్టి అయిందనుకోండి సృష్టి సృష్టి చేసి పరమేశ్వరుడు అది ఎలాగంటే ఇప్పుడు చూడండి నేను ప్రశ్న అడుగుతాను చెప్పండి ఒక వ్యక్తిని నేను అయ్యా మీ మీకు తాతగారు ఉన్నారా అని అడిగాను అనుకోండి ఆయన ఏం చెప్తాడు ఎస్ అంటాడు అని ఆ తాతగారిని చూపిస్తాడు కూడా కావాలంటే ఆయన పేరు చెప్తాడు అడ్రస్ కూడా ఇవ్వడదు సపోజ్ మీకు ముత్తాతగారు ఉన్నారా అని అడిగాను అనుకోండి ఇప్పుడు ఏం చెప్తాడు ఎస్ అనే చెప్తాడు ముత్తాతగారు చుట్టుపక్కల ఉండకపోవచ్చు ఇతగాడు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు అయినా కూడా ముత్తాతగారిని నేను ఉన్నారు చెప్తాడు ఏం చేద్దాం తాను చూడలేదు కదా ముత్తాతగ మరి తాను చూడని ముత్తాత గారు ఉన్నట్టా లేనట్టా అని సందేహం ఎవరికైనా వస్తుందా రాదు ముత్తాత గారు ఉన్నారు ఉండివారు ఎందుకంటే దానికి దానికి హేతువు ఏంటంటే తాను ఉన్నాడు అంతే తాను ఉన్నాడు అంటే ముత్తాతగారు ఉండి ఉండాలి అంతేనంటారా లేకపోతే ముత్తాతగారు లేకుండానే తాను ఉంటాడా ఓకే సో తాను ఉన్నాడు అంటే తనకి ప్రపితామహుడు ఉండి ఉండాలి త్రీ జనరేషన్స్ బ్యాక్ ఒక పెద్ద ఆయన ఒక ఆయన ఉండి ఉండాలి థర్టీ జనరేషన్స్ బ్యాక్ ఒక పెద్ద ఆయన ఉండి ఉండాలి తప్పనిసరిగా ఉండాలండి ఎక్కడైతే వీడెక్కడ ఉంటాడు త్రీ హండ్రెడ్ జనరేషన్స్ బ్యాక్లో కూడా తప్పనిసరిగా ఒక ఆయన ఉండి ఉండాలి త్రీ జనరేషన్స్ బ్యాక్ కూడా తప్పనిసరిగా ఉండాలి సపోజ్ ఐ ఆస్క్ యూ మీకు త్రీ హండ త్రీ హండ్రెడ్ జనరేషన్స్ బ్యాక్ ఒకళ్ళు ఉన్నారా లేదా వాటి ఆసర్ ఎస్ అని చెప్పాల్సి ఉంటుంది సో అలా వెనక్కి వెళ్ళి వెళ్ళి యు రీచ్ ఎ స్టేజ్ ఆ స్టేజ్ కే సృష్టి అని దేర్ వాజ్ వెదర్ దట్ వాజ్ జెంట్మెన్ ఆర్ ఎ మంకీ ఆర్ వాట్ ఎవర్ దాన్షియస్ బీయింగ్ హూ వాస్ మై గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఒప్పుకు తేరాల సో ఆ మొట్టమొదటి కాన్షియస్ బీయింగ్ ఎవరైతే మన వంశపురుషుడు అని అంటామో ఆయనకి భగవాన్ అని పేరు చాలా లాజికల్గా చెప్పి మాట సో ఆ భగవానుడు ఆయన ఈజ్ ది ఫస్ట్ పర్సన్ హూ ఈస్ ది బిగినర్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఆయన ఉండబట్టి మనం ఈవేళ ఇక్కడ ఉన్నాం మధ్యలో చాలా జనరేషన్స్ వెళ్ళాయి ఇప్పుడు ఆయన ఉంటే ఆయన తరువాతి జనరేషన్ ఒకటి ఉండాలి ఆ తర్వాత ఇంకో జనరేషను మరో జనరేషను మరో జనరేషను అలా వచ్చి వచ్చి ఇప్పుడు నేను వరకు వచ్చింది ఈ పరంపర సో ఆ పరంపరలో మొట్టమొదటి స్థానంలో భగవానుడు ఉంటాడు రెండో స్థానంలో ఎవరైనా ఉన్నారా ఎస్ వాళ్ళకి ప్రజాపతులు అని పేరు ఇది పురాణ సృష్టి ప్రక్రియ పరమేశ్వరుడు ప్రజాపతులను సృష్టిస్తాడు ముందు ఈ ప్రజాపతులు వీళ్ళు ఎంతో కొంతమంది ఉన్నారు పదో పన్నెండో ఏదో ఉన్నారు వీళ్ళకి వీళ్ళలో మొదటివాడు మరీచి మరీచి అది ప్రజాపతి కృష్ణ నిజానికి సృష్టి అంతా కూడా ఆ శక్తి నుంచి ఆవిర్భవించిన ఆ మాట నేను మొన్న క్లాసులో చెప్పినట్టు గుర్తు మొండ క్లాసులో చెప్పాను వాటెవర్ జగత్తు శక్తి నుంచి ఆవిర్భవించింది కాబట్టి ఆ భగవాన్ అనే మాట భగవంతుడు అంటే శక్తి స్వరూపుడైన పురుషుడు అని చెప్పాల్సి ఉంటుంది అలాగే చెప్తారు కూడా హిరణ్య గర్భుడు అని అంటారు ఆయన్నే శక్తిస్వరూపుడు తేజోమయుడు హిరణ్య గర్భుడు అంటే అర్థం అది హిరణ్యం అంటే తేజస్ సో ఇప్పుడు శక్తి స్వరూపుడు నుంచి అయినటువంటి పరమేశ్వరుడు నుంచి ఉదయించినటువంటి మొట్టమొదటి చాపతి ఆయన కూడా శక్తి స్వరూపుడుగానే ఉంటాడు కదండి మరీచి అంటే అర్థం ఉంది చాలా మెటఫారికల్ మీనింగ్ మరీచి అనేది ఒక ప్రజాపతి గారి యొక్క పేరు కానీ ఎటువంటి పేరు మరీచి శబ్దానికి కిరణము అని అర్థం ఆ హిరణ్య గర్భుడు సూర్యుడు అయితే సూర్యుడు స్థానంలో భగవంతుడు ఉన్నాడు అనుకోండి అప్పుడు మరీచి స్థానంలో ఎవరు ఉంటారు కిరణ కిరణమే ఉంటుంది అదే అర్థం కూడా అది కాబట్టి మెటఫారికల్గా ఆ పరమేశ్వరు పరమేశ్వరుడు సూర్యుడు ఆ సూర్యుడి నుంచి ఉదయించిన ఒక కిరణము మరీచి ఆ పరంపరలో మనం ఉన్నాం ఉచిస్తూ దట్ ఈస్ ది ట్రూత్ ఆల్సో సో ఒక అద్భుతమైన శక్తి ఈశ్వరుని యొక్క శక్తియే ఈ నక్షత్రాలు రూపంగానూ ప్రకటన అవుతుంది ఆ నక్షత్రాల్లో ఒక నక్షత్రం సూర్యుడు ఆ సూర్యుడి నుంచే ఈ లైఫ్ అంతా కూడా వచ్చింది ఈ భూగోళం మీద దేర్ ఫోర్ మనకి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ది వెరీ ఫస్ట్ ఫాదర్ హిరణ్య గర్భుడైతే ఇన్బిట్వీన్లో ఉన్నటువంటి వాళ్ళలో సూర్యుణ్ణి సూర్యుని తరువాతి వాళ్ళలో మరీచి అనే ప్రజాపతి నేను ఉంటే ఒక పురాణ నామధేయానికి ఒక మెటఫారికల్ సింబాలిక్ మీనింగ్ని బోధించే ప్రయత్నం చేస్తున్నా బికాజ్ అలాంటి మీనింగ్ ఉంది దాంట్లో సో మరీచి మొదలైన మరీచిమాన్ అనే పేరు సూర్యుడికి మరీచి గలవాడు సప్త సప్తిర్మరీచిమాన్ అని ఆదిత్య హృదయంలో వస్తుంది సో మరీచి మొదలైన ఆ విషయాలని నేను చెప్తున్నా శంకరాచార్యులు అవేం చెప్పట్లేదు ఆయన ఆ పురాణాల్లో ఉన్నటువంటి ఒక గాథని చెప్పేసి మనకి ఈశ్వరుడికి మధ్యన ఈ ధర్మము అనేటువంటి కనెక్షన్ ఉంది అని దట్ ఈజ్ హిజ్ పాయింట్ సో మరీచి మొదలైనటువంటి ప్రజాపతులను సృష్టించినాడు ఈ శంకర భాష్యంలో ఫాలో అయ్యే వాళ్ళు గమనించవచ్చు ముందు పదాలని వెనక్కి తీసుకొచ్చి అన్వయిస్తూ దట్ ఈస్ ది శంకరాస స్టైల్ చూడండి మరీచి ఆదీన్ అగ్రే సృష్వా ప్రజాపతిని అంటారు ఈ ప్రజాపతిని అనే మాట వెనక్కి తీసుకొచ్చి అన్వయించాల్సి పరీచ్్యాదీన్ ప్రజాపతిని అగ్రే సృష్టివాన్ ముందుకు వెళ్ళిపోతుంది పదం అది వెనక్కి తీసుకొచ్చి అన్వయించాలి మొత్తం భాష్యం అదే పద్ధతిలో నడుస్తూ ఉంటుంది అందుకోసం పాయింట్అవుట్ చేశారు సృష్టించి ఇంకా తర్వాత ఏం చేశాడు వాళ్ళకి ధర్మాన్ని బోధించాడు ధర్మం గ్రాహయామాస వాళ్ళకి ధర్మాన్ని బోధించాడు ధర్మాన్ని పట్టించాడు గ్రాహయామాస అంటే వాళ్ళు పట్టుకునేట్లా చేశాడు గ్రహించుట అంటే పట్టుకునిట గ్రాహయ హేతుకర్తృత్వం గ్రాహయామాస నిచ్చారు ఆ యా అనేది ఆ నిచ్ అనే ప్రత్యేకంగా వస్తుంది తాను పట్టుకోవడం కాకుండా ఎదరవాడు పట్టుకునేట్లా చేశాడు దానికి గ్రాహయామాసరో చెకార చేసను చేయించెను అంటే కారయామాస ఆ కర్ర అనే దానికే యా గ్రహ ద్రాహయాస అది దట్ ఈస్ చేయించుట పట్టించుట సో వాళ్ళు ధర్మాన్ని పట్టుకునేట్లా చేశారు ధర్మాన్ని పట్టుకోవాలి ధర్మాన్ని పట్టుకుంటే అది మనల్ని పట్టుకుంటుంది ధర్మో రక్షతి రక్షిత ధరతీతి ధర్మ ఒక మనిషి మనిషిగా బ్రతికి జీవిత లక్ష్యాన్ని చేరుకోవటానికి సహకరించి దాని పేరే ధర్మం ఆ ధర్మాన్ని వాళ్ళ చేత పట్టించినాడు గ్రాహయామాస అంటే వాళ్ళకి ధర్మాన్ని బోధించి వాళ్ళు ధర్మబద్ధంగా జీవించి ఇట్లా ఆయన చేసినాడు అంటే కొరడా పట్టుకుని కాదు వాళ్ళకు ఆ రకమైన ప్రేరణను ఇచ్చినాడు అయితే ఎటువంటి ధర్మము ధర్మం రెండు రకాలు ప్రవృత్తి లక్షణం నివృత్తి లక్షణం రెండు రకాలు సో ప్రభు ఇక్కడ మొట్టమొదటి వాక్యంలో ప్రవృత్తి లక్షణం ప్రవృత్తి నివృత్తి ప్రవృత్తి అంటే ముందుకు అడుగు వేసి ఒక పనిని చేయుట అది ధర్మం నివృత్తి అంటే పనులను మానివేసి వెనుకకు తగ్గుట అది కూడా ధర్మమే ప్రవృత్తి ధర్మమే నివృత్తి ధర్మం విచిష్ట ఇప్పుడు ఇప్పుడు స్ట్రాటజీలో యుద్ధం చేసే జీవితం సంగ్రామం అందుకోసం నేను సంగ్రామం దృష్టాంతం చెప్తున్నాను సో జీవిత సంగ్రామంలో ఒకప్పుడు ధైర్యంగా ముందుకు అడుగు వేసి ముందుకు సాగిపోవాలి అది కరెక్టే అది ధర్మమే ఒకప్పుడు ముందుకు వేద్దాం అనుకున్న అడుగు వేయడం మానేసి వెనక్కి తీసుకుని అలా కాముగా ఉండిపోవాలి దాని నివృత్తి అంటారు అది కూడా ధర్మం కాబట్టి రెండు కూడా ధర్మాలే యౌ్వనంలో ముందుకు అడుగు వేసి ఒక అందమైన అమ్మాయిని వివాహమాడి సంతానాన్ని పొంది వాళ్ళని జీవితంలో పైకి తీసుకొచ్చి డబ్బు సంపాదించి ఇల్లు పగిళ్ళు కట్టి కాపులు అవన్నీ కొని అన్నీ చేయటం ఇదంతా ధర్మమే ప్రవృత్తి దానాలు ధర్మాలు కర్మలు అవి ఒక సందర్భం వచ్చిన తర్వాత వీటన్నిటికీ స్వస్తి చెప్పి కేవలము ఆత్మవిచారం చేసుకుంటూ కూర్చోటం శమధమాదులు క్షమ అంటే మనో నిగ్రహము వెనుకకు లౌకిక వ్యవహారాల నుంచి విత్డ్రా ధర్మం ధమ ఇంద్రియములను భోగముల నుండి వెనుకపులాగుట ధర్మం నివృత్తి రూప ధర్మం ఇది ధర్మమే అది ధర్మమే యుద్ధంలో కూడా ముందుకి అఫెన్సివ్గా ముందుకు దూసుకు వెళ్ళడము స్ట్రాటజీయే డిఫెన్సివ్ పోస్చర్లో వెనక్కి తగ్గి నిలబడటము స్ట్రాటజీయే కరెక్ట్ స్ట్రాటజీ రెండు ఉంటాయి సందర్భాన్ని బట్టి సో రెండు రకముల ధర్మము ఈ జగత్తుకు అవసరము ఈ ధర్మాన్ని ఎవడు నిర్ధారిస్తాడు భగవానుడే నిర్ధారిస్తాడు ఎందుకని సృష్టించింది ఆయన పాలించేది ఆయన కనుక ఆయనే జగత్తు యొక్క స్థితికి ధర్మానికి ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని బట్టి ఈ ధర్మం ఉంటేనే జగత్తు ఉంటుంది ధర్మం లేకుంటే జగత్తు నిలబడదు చాలామంది అంటూ ఉంటారు ధర్మం లేదండి ఇప్పుడు మా చిన్నప్పుడు ధర్మం ఉండేదాన్ని మా చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉంది ధర్మం దిస్కైండ్ అప్ Uh, that is a negative attitude so eppudu oka oka rakamaina frustration lo alla antu untaru aa frustration nunchi bayitkuvachcha adhemi sarikadu nidanam nannu adigithe mana chinna puniki ante ippude ekku dharmam undi that is how i look at it konna amshallo manchi points appudu untayi inkokona amshallo manchi points ippudu untayi anyway chinna ma chinna punu bhagavad gita avadu chadive avadu kadu ippudu bhagavad gita sarvoku smarjana that for dharma undanadhe ledha indhi dharma సో పాజిటివ్ అండ్ నెగిటివ్ పోతారుదే ఎనీవే సో ఈ ధర్మము ఉండబట్టే సమాజము నిలిచి ఉంటుంది మనం ఇంకా ఒక సమాజంలో సామాజికలుగా జీవిస్తూ ఏదో కొద్దిగా సుఖంగానే జీవిస్తూ ఉన్నాం ఏదో సుఖ ఉంటాయి జీవితంలో జీవితం సాగుతోంది సాఫీగా అంటే ధర్మము ఉన్నది వర్షాలు పడుతున్నాయి ఏదో ధరలోవి కొంచెం పైకి వెళుతున్నా మళ్ళీ నిలబడుతున్నాయి అది సంథింగ్ ఈస్ గోయింగ్ నా కనుక ఆ ధర్మము అనేది జగత్తు యొక్క స్థితికి మూలము దాన్ని నిలబెట్టాలి దాన్ని నిలబెట్టే పని కూడా భగవంతుడిదే అందుకోసమే ఆయన మరీచి మొదలైనటువంటి ప్రజాపతులను సృష్టించి వాళ్ళకి ధర్మాన్ని నేర్పినాడు మళ్ళీ ధర్మం గ్రాహయామాస వేదోక్తం ఈ వేదోక్తం అనే ప్రధాన్ని వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ వేదోక్తం ధర్మం గ్రాహయామాస ఈ ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుడికి వేదముల నుండి వచ్చినటువంటి మరి భగవంతుడికి వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి భగవంతుడికి వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆయన పుస్తకాలు లైబ్రరీ ఏదైనా పెట్టుకున్నాడు అంటే ఆయన యొక్క హృదయంలో జ్ఞానం రూపంగా వేదములు ఉన్నది వేదము అంటే అర్థమది వేదము జ్ఞానం జ్ఞానము దానికి పుట్టుక ఉండదు జగత్తుకి పుట్టుక ఉంటుంది కానీ జ్ఞానానికి పుట్టుక ఉండదు సపోజ్ జ్ఞానం కూడా పుట్టింది అంటే భగవంతుడు ఉన్నాడు జ్ఞానము పుట్టి జ్ఞానమును సృష్టించి ఆ తర్వాత జగత్తును సృష్టించాడు అనుకోండి అంటే అర్థమేమిటి జ్ఞానాన్ని సృష్టించడానికి ముందు జ్ఞానం లేదు కదా అంటే భగవంతుడికి అజ్ఞానం ఉంది అని చెప్పాల్సి జ్ఞానం లేదు అంటే అజ్ఞానం ఉందని చెప్పాల్సి ఉంది కాబట్టి భగవంతుడు మున్ముందుగా అజ్ఞానిగా ఉండేవాడు తర్వాత జ్ఞానాన్ని సృష్టించాడు ఆ తర్వాత జగత్తును సృష్టించాడు ఎలా ఉంది అది బాగులేదు సందర్భశుద్ధిగా లేదు జ్ఞానము నాలెడ్జ్ ఈజ్ నాట్ క్రియేటెడ్ నాలెడ్జీజ్ ఓన్లీ డిస్కవర్ న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని క్రియేట్ చేయలేదు లా ఆఫ్ గ్రావిటేషన్ అని కనుగొన్నాడు లా ఆఫ్ గ్రావిటేషన్ ఎప్పుడు ఉంటుంది సో అది అంతకుముందు భగవంతుడికి మాత్రమే తెలిసి ఇది ఆ లా ఆఫ్ గ్రావిటేషన్ ఇప్పుడు న్యూటన్ గారికి తద్వారా మనందరికీ కూడా తెలిసి దట్స్ వై వీ కాల్ ఇట్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అది తర్వాత తెలుసుకున్నది అలాగే ఈ కొంట ఎంసెస్ గారు భగవంతుడికి తెలుసు ప్రకృతిలో భాగంగా ఉంది కదండి మరి భగవంతుడికి తెలియకపోతే ప్రకృతిలో ఎందుకుంటుంది ప్రకృతి అంతా ఆయన సృష్టించిందే కదా ఆయన యొక్క ప్రకటన రూపమే భగవంతుడికి సర్వజ్ఞుడు అనిపేరు సర్వము తెలుసున్నవాడు ఆ సర్వజ్ఞానమునకే వేదము అనిపే వేదం అంటే మన ఊళ్ళో ఉన్న పుస్తకం కాదు ప్రకృతికి సంబంధించిన జ్ఞానము దానికి వేదము వేదము అంటే నాలెడ్జి అని అర్థం సో ఆ నాలెడ్జి ఈశ్వరుని యొక్క స్వరూపంలో భాగంగా ఉంది ఆ ధర్ ఆ కాబట్టి ఆ వేదంలో భాగంగా ప్రవృత్తి అనే ధర్మం ఉన్నది ఆ ధర్మాన్ని ఈ మరీచి మొదలైనటువంటి ప్రజాపతులకి ఆయన అందజేసి అది లోకల్లో ప్రవర్తిల్లజేసినాడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఒక ఆయన అక్కడ కూర్చుని ఉండేవాడు ఆయన మరిచి మొదలైన ఇంకో సృష్టించి వాళ్ళకి ధర్మం బోధించాడు అని పురాణగా తది బట్ సింబాలిక్గా చెప్పాలంటే పరమేశ్వరుడు జగత్తును సృష్టిస్తూనే దాంట్లో భాగంగానే ధర్మాన్ని కూడా సృష్టించి ఆ సృష్టిలో భాగంగానే ఆ ధర్మాన్ని పాలించేటువంటి మనుష్యులు కూడా సృష్టింపబడతారు ఇప్పుడే జగత్తు సృష్టి నిలబడుతుంది లేకపోతే సృష్టి నిలబడదు ఎనివే సో ప్రవృత్తి రూపమైన ధర్మాన్ని ఆయన వాళ్ళకి బోధించాడు మరి ఇచ్చి మొదలైన ప్రజాపతులకి అది ఒక స్ట్రీమ్ ఒక ప్రవాహం ఒక పరంపర ప్రవృత్తి ధర్మానికి సంబంధించిన పరంపర ఇప్పుడు ప్రవృత్తి ధర్మం ఎవరికి బోధించాడో వాళ్ళకే నివృత్తి ధర్మం బోధించడం కుదరదు ఎందుకంటే ఏకపురుషుడు ఏకకాలంలో ప్రవృత్తి నివృత్తి రెండింటినీ కలిపి ఆచరించడం సంభవం కాదు మీరు ప్రవృత్తి అంటే ముందుకు అడుగు వేస్తున్నారంటే ఇంక వెనక్కి అడుగు వెనక్కి ఉపసంహారం చేయటం లేదనమాట ఉపసంహారం చేస్తున్నారు అంటే ప్రవృత్తి లేదనమాట సో దీస్ టు ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంట మీరు ప్రవృత్తిలో ఉంటే నివృత్తి లేదు నివృత్తిలో ఉంటే ప్రవృత్తి లేదు అంటే ఏంపులు వేస్తే వివేకము అంటారు దీన్నే కొంతమంది ఏం చేస్తారంటే ఈ వివేకాన్ని డెవలప్ చేయరు అంతా కలగాపులగంగా పెడతారు కలగాపులగం అంటారు అంత కన్ఫ్యూజింగ్ శంకర భాష్యం అలా ఉండదు గీతా వెర్సస్ కూడా చాలా వివేకపూర్ణంగా ఉంటాయి అంటే వివేకము ఉంటే everything is clearly established very clearly established black and white untu hazy areas undau hazy area undanu grey areas unnai ankonde untedi gnanam ela avutundani bhagavad gita anta sadvin taradu kuda inka grey areas unnai ante danni prastanam ela anukuntaru kabati there will be no grey areas everything will be crystal clear viveka purnanga untundi bhagavad gita yokka bodha విద్యతను మీకు శంకర భాషలో ఆరంభంలోనే ఆ లక్షణాలు కనపడుతున్నాయి మీరు గమనించారో లేదో సో ధర్మము యొక్క రెండు పరంపరలు రెండు ప్రవాహాలు ఒకటి ప్రవృత్తి ధర్మము యొక్క ప్రవాహం ఇంకొకటి నివృత్తి ధర్మం యొక్క ప్రవాహం ఈ రెండు ప్రవాహాలు కూడా సమాజానికి అవసరం కాబట్టి ఒక వ్యక్తి రెండింటినీ చెయ్యలేడు కాపురం చేస్తూ సన్యాసంగా ఉండలేడు సన్యాసిగా ఉంటూ కాపురం చేయలేడు రెండూ కుదరవు ఏ దే సార్థం ఏకపురుషుడు ఏక కాలంలో ఓ కాలంలో కాపురం చేసి ఇంకో కాలంలో సన్యాసం చేసి దట్ ఈజ్ ఓకే బట్ ఏకాలంలో ఏక పురుషుడు ప్రవృత్తి నివృత్తిని కలిపి సెంతసైజ్ సింథసిస్ అంటూ ఉంటారు అందుకోసం చెప్తున్నా దెర్ ఇస్ నో సింథసిస్ ఆఫ్ దట్ కాల్ సింథసైజ్ పాలనే నీటిని ఆయిల్ని సెంతసైజ్ చేయలేరు మీరు నీటిని పాలని సెంతసైజ్ చేయవచ్చు సో ప్రవృత్తి నివృత్తి రెండు ప్రవాహాలు రెండో ప్రవాహం గురించి చెప్తున్నారు తన్యాన్ సనకసనందనాదీన్ ఉత్పాద్య నివృత్తి లక్షణం ధర్మం జ్ఞానవైరాగ్య లక్షణం గ్రాహయామాస అది ప్రవృత్తి ధర్మానికే కర్మయోగము పేరు రాబోతుంది నివృత్తి ధర్మాన్ని కూడా భగవానుడు అదే సమయంలో లోకంలో ప్రవేశపెట్టాడు రెండూ సమాన కాలంగా మనకు అవసరం సరే ఇంక నివృత్తి ధర్మానికి ఇంకా మరీచ్యాదులు పనికిరాదు అందుకోసం దానికోసం ఇది పురాణ పురాణంలో ఇలా బోధిస్తారు అనమాట దానికోసం సెపరేట్గా ఇంకో కొంతమందిని ఆయన సృష్టించాడు వాళ్ళు నలుగురిని సృష్టించాడని పురాణంలో చెప్తారు సనక సనందన సనాతన సనత్ కుమార అంతా వీళ్ళు సన అంతా సనా సన సన ఈ నలుగురు కూడా భగవంతుని అవతారమే భగవంతుడే ఆ రకంగా ప్రకటమవుతాడు అని భాగవతంలో ద్వితీయ స్కంధంలో చెప్తారు కనుక ఈ సనక సనందనాదులను నలుగురుని సృష్టించి ఉత్పాద్య సృష్టించి వాళ్ళకి నివృత్తి లక్షణం ధర్మం గ్రాహయామాస నివృత్తి లక్షణ ధర్మాన్ని నివృత్తి అనే ధర్మాన్ని వాళ్ళ చేత పట్టించినాడు అంటే వాళ్ళని బోధించి తద్వారా వాళ్ళ ద్వారా ఇంకా లోకంలో అది బయలుదేరుతుంది ఏమిటి నివృత్తి లక్షణం ధర్మం అంటే జ్ఞాన వైరాగ్య లక్షణం ప్రవృత్తి లక్షణంలో ప్రవృత్తిలో కర్మ కర్మ ఉంటుంది కర్మ కర్మఫలం ఒక కామన ఒక గోల్ ఆ గోల్ని నేర్పి చేరుకోవడానికి ఒక కర్మ అది ప్రవృత్తి లక్షణం ధర్మం నివృత్తి లక్షణము అంటే కర్మ ఉన్నది ఇక్కడ జ్ఞాన తెలుసు వైరాగ్య లోక లోకంలో ఉండే భోగముల నుండి విరక్తి రక్తి రక్తి లేక రాగము అంబిషన్ సో అది డిజైర్ అది ప్రవృత్తి ధర్మంలో భాగం డిజైర్లెస్నెస్ నాన్ అటాచ్మెంట్ అయితే దాన్ని డిటాచ్మెంట్ అని అంటారు డిటాచ్మెంట్ అనండి నాన్ అటాచ్మెంట్ అనండి ఆసక్తి లేకుండా భోగముల ఇంద్రియ భోగముల ఎడల విముఖముగా ఉండుటా వాటిని విధులుపెట్టి వాటి మీద పెద్ద శ్రద్ధ లేకుండా ఉండుట ఉపేక్ష చేసి ఉండుట దాన్ని వైరాగ్యం ఉంటుంది ఇవన్నీ నేను చెప్తాను ఓ విస్తారంగా ఇంకీ అదే పాఠం భగవద్గీత అంతా అదే పాఠం సో జ్ఞానవైరాగ్య రూపంగా ఉంటుంది నివృత్తి ధర్మం దానికోసమని సనక సనందనాభుని సృష్టించి ఆ ధర్మాన్ని లోకంలో ప్రవర్తించేశాడు ఈ విధంగా ధర్మాన్ని నిలబెట్టడం ద్వారా సమాజానికి రక్షణను భగవంతుడు కల్పించి మంచి ప్రణాళిక చాలా అందమైన ప్రణాళిక వెల్కమ్ బ్యాక్ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణము పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరిస్ శ్రీకృష్ణాపణమస్సు వచ్చిన మనవి